గురుభ్యో నమ హరి ఓం గణానా గణపతివామహే కవిం కవీనాముపమశ్రవస్తాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత హన్వ్వన్మోభిశ్రీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపే గురుపరదరం పద మతమి జగదవ్యక్తమూర్తినాభూత అక్కడే ఉన్నామండి ఆ శ్లోకమే చెప్పాలి భాష్యం అయిపోయినా అంతకు ముందు శ్లోకం అండి అంతకు ముందు శ్లోకం అండి భాష్యం మూడో శ్లోకండి ఓకే ఈ శ్లోకం చదివేప్పుడు మస్థాని అనుకోకూడదు మస్థానీ కాదు మత్స్థాని అన్నండి ఒక్కసారి మత్స్థాని మస్తాని మస్తా అలాగా మత్ స్థాని నాయూ ఉన్నది ఆ పలికేప్పుడు అత్తు పలికి స్థా పలకడమే దాంట్లో ఏమి నాలిక అంతలా తిరిగిపోయి ఇది ఏమి ఉండదు మత్ స్థాని సర్వభూతాన్ని అంత క్లీనుగా పలకడం ఇబ్బంది అనిపిస్తే మత్ స్థాని దానికి కష్టం ఏం లేదుగా అలాగా అంతేగాని మస్తానా మాత్రం ఉండదు మంచి శ్లోకం ఉండేది చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకంలో ఈశ్వరుని యొక్క తత్వాన్ని శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా నిరూపిస్తున్నాడు మనం కూడా ఈశ్వరుని గురించి చక్కని అవగాహన ఏర్పరచుకునేందుకు ఒక అవకాశం ఇది ఈ శ్లోకం కనుక దీన్ని జాగ్రత్తగా మనం దాన్ని పరిశీలిద్దాం భాష్య సహాయం ఎలాగూ అవ్యక్తమూర్తి నా ఈష్ మయా నా అంటే ఈశ్వరుని చేత ఎందుకంటే చెప్తున్నవాడు భగవానుడు కనుక మయా అంటే నా అంటే భగవాను చేత అంటే భగవానుడు అర్థం అయితే భగవద్గీతలో అస్మశబ్దం ఎక్కడొచ్చినా ఆత్మానర్థం మయా అంటే ఆత్మన ఆత్మచేత ఆత్మానర్థం అలా రెండు అర్థాలు వేరు వేరు అర్థాలు వచ్చాయని మీరు అనుకోద్దు ఎందుకంటే ఆత్మాచ్రహ్మ దేవుడు ఆత్మరూపంగానే ఉంటాడు ఆత్మకంటే భిన్నంగా దేవుడు ఉండనే ఉండడు కాబట్టి అది సమస్య కాదు కనుక మయా అంటే ఈశ్వరేణ ఎటువంటి ఈశ్వరేనా ఆత్మరూపుడైన ఈశ్వరుని చేత ఆత్మరూపుడైన ఈశ్వరుడు ఎట్టివాడు అవ్యక్తమూర్తినా అవ్యక్తమైన స్వరూపము గలవాడు వ్యక్తము అంటే కంటికి కనబడేది నామరూపాలు ఉన్నదాన్ని వ్యక్తము అంటారు రూపం కంటికి కనబడుతుంది నామం చెవికి వినబడుతుంది అంటే ఇంద్రియ గోచరము వ్యక్తము ఈ జగత్తులో పదార్థములన్నీ కూడా వ్యక్తములే ఇంద్రియ వాయువు కంటికి వ్యక్తం కాదు వాయువు అగ్ని ఆపహా పృథ్వీ మూడు కూడా కంటితో చూడవచ్చు అన్ని ఇంద్రియాలు కూడా అన్ని ఇంద్రియాలకి గోచరం అవుతుంది కానీ వాయువు కంటికి కనపడదు కానీ వాయువు స్పర్శ ద్వారా తెలుసుకోవచ్చు శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు వాయువు వీచుకున్నప్పుడు శబ్దం ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి వాయువు కూడా వ్యక్తమే ఆకాశము వ్యక్తం కాదని ఒక అభిప్రాయం ఆకాశము మీద అనేక అభిప్రాయాలు ఉన్నాయి ఫిలాసఫర్స్ యొక్క దృష్టి ఆకాశం మీద అనేక రకాలుగా ఉంటుంది ఇప్పుడు శూన్యవాదులు ఏమన్నారు అంటే ఆకాశం అనేది వేరే ఏమీ లేదు ఏమీ లేకపోవడమే ఆకాశం అని వాళ్ళు నాలుగే భూతాలు లెక్క పెట్టారు పృథివీ తేజో వాయువులు భూతములు నాలుగు పంచభూతములు వాళ్ళు నాలుగు భూతములు అంటారు ఆకాశం అనేదాన్ని శూన్యం లెక్కేశారు శూన్యం అంటే ఇంకా ఏమీ లేదని అర్థం అది శూన్యవాదులు సరే ఆకాశము మనస్సుకు తెలుస్తుంది అని తార్కికులు నైయాయికులు అంటారు నైయాయికులు వైశేషికులు అని రెండు రెండు తెగలు ఉన్నారు మన దర్శనాల్లో న్యాయ దర్శనము వైశేషిక దర్శనము వాళ్ళు ఆ విద్వాంసులు వీళ్ళందరూ దార్శనికులు పౌరాణికులు కాదు పౌరాణికులు అయితే ఆకాశం అంటే ఏంటి పురుషులంటే ఏమిటి గోల ఏంటో పౌరాణికులు అంటే జన్మదగ్గిరి మహా దేవదగ్గిరిని కోపం వచ్చింది ఈ శాపం ఇచ్చాడు వాడు పరిగెత్తులు ఇచ్చాడు వీటికి వెళ్ళాడు అలాగే ఉంటుంది అంతా లోకానువాద రూపంగా ఉంటుంది తప్ప శాపం అంటే ఏమిటో తెలుసిన తిట్టుకోవడం అర్థం శాపశబ్దానికి తిట్టుకుంటుటా అని అర్థం శప ధాతు తిట్టుట అని శపతి అంటే తిట్టుకున్నాడు అని అర్థం అదే శాపం అంటే శాపం అంటే తిట్టడమేగా మామూలుగా తిట్టుకునే ముందు నాశనం అయిపోవాలి కాక అంటే శాపం అవుతుంది నాశనం అయిపో అంటే తిట్టవుతుంది రెండో ఒకటే సో లోకంలో చిచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళు తిచ్చుకుంటూ ఉంటారు కాబట్టి పురాణంలో కూడా అలా తిచ్చుకుంటూ ఉంటారు అనువాదం లోకానువాద రూపంగా ఉంటుంది కాబట్టి ఆ ఆ ధోరణ వేరు ఆ సందర్భం వేరు దార్శనిక సందర్భం ఇది వేరు భగవద్గీత పురాణ గ్రంథం కాదు So, దార్శనిక గ్రంథం సో ఇక్కడ ఈశ్వరుడు గురించి పురాణం అయితే ఆ ఈశ్వరుడు గురించి ఎలా చెప్తారు ఇంకో రకంగా ఉంటుంది ఆ ధోరణంతా వేరే ఉంటుంది వైట్ ఉంటా ఉంటుంది అక్కడ ఉంటాడు ఓ ఓ ప్యాలెస్ లో ఉంటాడు దాంట్లో మాస్టర్ బెడ్రూమ్ palace ఉంటాడు ప్యాలెస్ లో మొత్తం ప్యాలస్ అంతా ఉండడు మళ్ళా మొత్తం వ్యాలెస్ అంతా ఉంటాడా ఉన్నాడు మాస్టర్ బెడ్రూమ్ లో ఉంటాడు బాగా సంపన్నుడు కదా బాగా డబ్బున్నవాడు ఎందుకని లక్ష్మీదేవికి భర్త డబ్బున్న భార్యని పెళ్ళాడితే మరి అదే మా అదే సుఖం లక్ష్మీదేవి వివాహం చేసుకున్నాడు కాబట్టి డబ్బుకి పోట్లేదు కనుక ఓ ఇద్దరు పహారా వాళ్ళని తప్పుకుంటాడు మాస్టర్ బెడ్రూమ్ దగ్గర కూడా పహార ఉంటుంది సో ఇదంతా పురాణ దృష్టి లోక దృష్టి యొక్క అనువాద రూపంగా ఉంటుంది అక్కడ ఈశ్వరుడు అంటే ఆ విధంగా ఉంటుంది అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇక్కడ దార్శనిక దృష్టి సో ఈ నయ్యాయుకులు వైశేషితులు అనే దార్శనికులు వాళ్ళు ఏమన్నారంటే ఆకాశం అనేది మనస్సు చేత ఊహించబడేది ఎందుకంటే ఆకాశం కంటికి కనపడదు కంటితో చూడలేదు మీరు ఆకాశాన్ని మీరు చూసేదల్లా ఈ గోడ ఆ గోడ చూస్తారు మధ్యలో ఆకాశాన్ని మనస్సుతో ఊహిస్తారు లేదంటే మధ్యలో కూడా మేము చూస్తున్నాము అంటే మీరు వెలుతుర్ని చూస్తున్నారు ఆకాశాన్ని కాదు చూస్తూ ఉంటారు వెలుతురుని వెలుగు చూస్తున్నారు ప్రకాశాన్ని చూస్తున్నారు కాబట్టి ఆకాశము కేవలము మనస్సు చేత ఊహింపబడేది తనే అనుమాన ప్రమాణ గోచరము అని వైశేషికులు నైయాయికులు ఉంటారు అయితే వేదాంతులకి దీని మీద పెద్ద ఆగ్రహం లేదు ఆకాశం అనేది ఓ అన్ని భూతాల్లాగే దీము జగత్తు మిథ్య దీనికోసం పెద్ద ఆగ్రహం ఏం లేదు అయినా వాళ్ళ దృష్టి ఒక ఉంటుంది ఆ దృష్టి ఉంటుంది ఆ దృష్టి ఆకాశము సాక్షి భాస్యము ఇప్పుడు సుఖ దుఃఖములు సుఖదుఖములు మానసిక అవస్థలు కదా సుఖము దుఃఖము మనస్సు యొక్క అవస్థది అదే కంటికి కనపడేదేం కాదు సుఖం మనస్సు యొక్క అవస్థ మరి ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది నేనంటే ఎవరు మనస్సు కాదు సాక్షి సో ఎలా సుఖ దుఃఖములు శోకము మొదలైనవన్నీ కూడా సాక్షి భాష్యములో ఆత్మసాక్షికి తెలుస్తూ ఉంటాయో అదేవిధంగా ఆకాశం కూడా సాక్షి భాస్యము అని వేదాంతుల యొక్క ఒక ప్రతిపాదన చాలా ముఖ్యమైన ప్రతిపాదన మంచిది సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆకాశము అవ్యక్తము ఇంద్రియ కాదు అంచేత ఇప్పుడు ఈశ్వరుడికి పోలిక చెప్పాలంటే ఆకాశంతో చెప్పాలి ఇంకా అంతకంటే మీకు పోలికేది లేదు ఎందుకంటే వాయువు ఆపహ అగ్ని పృథివీ ఇవన్నీ కూడా వ్యక్తములే ఇంద్రుడు ఈశ్వరుడు ఆకాశము వంటి వాడు ఎప్పుడైతే ఆకాశము వంటి వాడని మీరు తెలుసుకుంటారో సర్వవ్యాపకుడు అనే మాట ఇట్ జస్ట్ సిట్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఆకాశము వంటి వాడని కాకుండా మీరు ఒక రూపాన్ని కనుక పెట్టినట్లయితే రూపము అంటే పెట్టండి రూపము అంటే ఒక దేశంలో పరిచ్ఛన్నమైన దానికి రూపము అని పేరు దేశంలో పరిచ్ఛన్నం అవ్వాలి ఇప్పుడు మీకు క్యాన్వాస్ మీద మనిషి బొమ్మ గీయాలనుకోండి అలా క్యాన్వాస్ పెడితే ఆ క్యాన్వాస్ తెల్లగా మొత్తం గోడంతా క్యాన్వాస్ పెడితే దాన్ని రూపము అంటారా రూపం అంటు మీరేం చేయాలి మీకు రూపం కావాల్సి వస్తే బృష్ ఒకటి తీసుకుని ఇలా ఒక అవుట్లైన్ గీయాలి అవుట్లైన్ గీసి ఇలా గీసి ఇలా గీసి గీస్తే వే ఇది హెడ్ ఇది షోల్డర్సు ఇది ఫుట్టు ఒక అవుట్లైన్ తీయాలి అంటే ఏమిటి ఆ సర్వవ్యాపకత్వం కూడా వెంట దానికి ఆ క్యాన్వాస్ మొత్తంలో దాన్ని ఒక స్థానానికి ఒక దేశానికి దాన్ని తుదించాలి చేయాలి అప్పుడే మీకు రూపం వస్తుంది కాబట్టి ఈశ్వరుణ్ణి ఆ విధంగా పరిచ్ఛన్నం చేసేసి మీరు ఆయనకు ఒక రూపాన్ని పెట్టేస్తే ఆయన కూడా మళ్ళాగా అయిపోతాడు ఎలా అయిపోతాడు ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతారు ఎక్కడున్నావురా అంటే ఇక్కడ బెదవాడలో ఉన్నాను బెదవాడలో ఉన్నాడంటే హైదరాబాద్లో లేడని అర్థం అంతే కదా ఇది బెదవాడలో ఉంటే హైదరాబాద్లో లేడని అర్థం ఇప్పుడు విష్ణువు ఎక్కడ సెల్ ఫోన్ అంత ఈ మధ్య కాలంలో విష్ణు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు అంటే ఇక్కడ లేడనమాట ఒకవేళ ఆయన వల్ల ఇక్కడ పని ఉందనుకోండి అప్పుడు ఏమిటి ఆయన ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కావాలంటే ఓ వెహికల్ ఒకటి ఉండాలి ప్రయాణ సాధనం ఒకటి లేకుండా అలా వస్తుంది చాలా దూరం కూడా కాబట్టి పవర్ఫుల్ వెహికల్ ఒకటి ఉండాలి కాబట్టి ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయనకు పవర్ఫుల్ పర్సనల్ వెహికల్ ఒక పర్సనల్ వెహికల్ ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లా కాకుండా పర్సనల్ వెహికల్ ఒకటి ఉండాలి ఒకటి ఉంటుంది ఎక్కడికి అయితే అక్కడికి మహావైగంగా వెళ్తూ ఉంటాడు అని ఇది పురాణ దృష్టి అప్పుడు మరి విష్ణు అంటే ఏమిటి అప్పుడు విష్ణువు ఏమిటి అవుతుంది ఆయన అర్థం అడకూడదు విష్ణు అంటే అర్థం ఏంటండి ఆత్మ దాన్ని విత్పత్తి ఇది పిచ్చి పెట్టుకోకూడదు అప్పుడు విష్ణు అంటే అర్థం ఏమిటి విష్ణు అంటే ఏమిటి మిస్టర్ విష్ణు అంతే కదా ఇప్పుడు విష్ణురావు గారు ఉంటారు విష్ణురావు మిస్టర్ విష్ణురావు ఇప్పుడు విష్ణురావు గారు ఆయన ఆఫీసులో ఉంటే ఇంటి దగ్గర ఉండడు ఇంటి దగ్గర ఉంటే ఆఫీసులో ఉండడు అదే సో విష్ణు కూడా ఖయా వైకుంఠంలో ఉంటే భూమిలో ఉండడు భూమిలో ఉంటే వైకుంఠంలో ఉండడు ఏదో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే ఏదో ఇంకా దానికి ఏదో ఆ తర్వాతి కల్పన మనం పెట్టాల్సి ఉంటుంది తర్వాత ముందు భూములు అయితే ఇది మిస్టర్ విష్ణు అంటే ఫిక్స్డ్ ద స్పాట్ సో ఫస్ట్ లాఫ్ ధర్మోడైనమిక్స్ ఫస్ట్ క్లాఫ్ ధర్మోడైనమిక్స్ కాదు జీరోత్ ఆఫ్ ధర్మోడైనమిక్స్ అప్లై అవుతుంది ఎప్పుడన్నా విన్నారా జీరోత్ లాఫ్ ధర్మోడైనమిక్స్ అని ఒకటి ఉన్నాయి అది ఎలాగంటే టూ ఆబ్జెక్ట్స్ కెనాట్ ఆక్యుపై ద సేమ్ స్పాట్ అట్ ది సేమ్ టైం ఇది జీరో ఫుల్ ఆఫ్ ధర్మోడైనమిక్స్ ఇది అప్లై అవుతుంది ఎవరికి మిస్టర్ విష్ణువుకి మిస్టర్ విష్ణువుకి అప్లై అవుతుంది కాబట్టి విష్ణుహనేది మిస్టర్ విష్ణు అని పెట్టుకోవాల్సి ఉంటుంది అదంతా పురాణ దృష్టి దార్శనిక దృష్టి అలా ఉండదు విష్ణుహ అంటే వే వేష్టి ఇది విష్ణు సర్వమును వ్యాపించి ఉంటాడు సర్వమును వ్యాపించేది మనకొకటి తెలుసు ఆకాశం ఆకాశము సర్వమును వ్యాపించి ఉంటుంది ఇట్ ఈజ్ ఇన్ అండ్ త్రూ ఎవరి థింగ్ ఇట్ కంటైన్స్ ఎవరిథింగ్ ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ఎవరిథింగ్ అండ్ ఆకాశంలో అవయవాలు ఉండవు ముక్కలు ఉండవు అంచేది ఆకాశాన్ని మీరు ముక్కలు చేయలేరు ఆకాశాన్ని ఛేదించలేదు ఇప్పుడు ఆత్మస్వరూపానికి చెప్పిన ఒక శ్లోకం ఉంటుంది అది ఆకాశానికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది నయనం చెందంతి శస్త్రాన్ని నైనందహ తుపావక నైను క్లేదయంపహ క్లేదయంతి అంటే తడిగా చేయటం అప్పులు అప్పులు అంటే ఆకాశమును తడిగా చెయ్యలేవు తడిగా చేయలేవు నా శోషయటి మారుత నీళ్ళు తడిగా చేస్తే గాలి ఎండగూడుతుంది ఎండ ఎండగూడుతుంది అంటారు కదండి కడిబట్ట తీసుకెళ్ళే గాలిలో వేస్తే ఎండుతుంది వాయువు ఆ విధంగా ఆకాశ ఎండగొట్టలేదు ఎండగట్టడం కాదు ఎండగొట్టడు ఎండగట్టడం అంటే అది పొలిటికల్ వర్డ్ అది వేరమాట సో ఆకాశానికి వర్తిస్తుంది కానీ శ్రీకృష్ణుడు ఆ శ్లోకాన్ని రెండో అధ్యాయంలో ఆకాశం గురించి చెప్పలేదు ఆత్మ గురించి చెప్పాడు కాశానికి వర్తిస్తుంది ఆకాశము ఆత్మస్వరూపానికి నియరెస్ట్ ఎగ్జాంపుల్ విష్ణువు ఎవరంటే ఆకాశమును కూడా వ్యాపించి ఉంటాయి ఆకాశాన్ని కూడా వ్యాపిస్తారు భూమి భూమి కంటే నీరు టూ థర్డ్స్ నీరండి వన్ థర్డ్ నేల నీరు కంటే పెద్దది తేజస్సు ఉష్ణం ఉష్ణం నీరు కంటే పెద్దది దానికంటే పెద్దది వాయువు వాయువు కంటే పెద్దది ఆకాశము పెద్దది అంటే వ్యాపకము వెరీ వేజీ ఇట్ ఈజ్ దగ్గర అంటే సైజ్ అనే కాదు వ్యాపిస్తుంది ఆకాశము కంటే కూడా వ్యాపకము ఇంకా పెద్దది ఎందుకంటే చిన్న పెద్ద అనే మాటలు ఆకాశం లోపలే వర్తిస్తాయి ఆకాశంలో ఉన్న వాటికే చిన్న పెద్ద అనే మాటలు వర్తిస్తాయి ఆకాశము చిన్నదా పెద్దదా అని అనకూడదు అలాగా ఆకాశానికి చిన్న పెద్ద అని వర్తించదు ఆకాశంలో ఉన్నటువంటి మిగతా వాటికన్నిటికీ చిన్న పెద్ద అనే మాటలు వర్తిస్తాయి కాబట్టి చిన్న పెద్ద అనే పరిణామము పరిణామం కాదు పరిమాణము అల్ప పరిమాణము మహత్పరిమాణము ఈ మాటలు ఆకాశాంతర్గతములైనటువంటి భౌతిక పదార్థాలకి వర్తిస్తాయి తప్ప ఆకాశానికి వర్తించవు అలాంటిది ఆకాశము కంటే కూడా వ్యాపకమైన పరమాత్మతత్వానికి ఈ అల్పా మహత అనే అనే వర్ణన ఆ అసెస్మెంట్ ఆ అంచన అన్వయించదు వర్తించదు ఇది విష్ణు ఆకాశమును కూడా వ్యాపించి ఉంటాడు పరమేశ్వరుడు అంటే కన్నుకి కనపడేవాడు ఎందుకు అవుతాడు ఇంద్రియ కాదు కానక్కర్లేదు కూడా ఆత్మరూపుడుగా ఉన్నాడు సచ్య స్వరూపుడే ఉన్నాడు ఇంద్రియాలకి కనపడుతూ ఏమైనట్టు ఇంద్రియాలకి దేహం కనపడుతుంది ఏమవుతుంది దేహం మట్టి అవుతుంది మట్టి ఉంటుంది సో దేహానికి మూడే గతులు ఉన్నాయి తిస్రో గతయ పాటి పెడితే అవుతుంది కాలిస్తే బూడిదవుతుంది పాలసీ గుట్ట మీద వదిలిపెట్టేస్తే బర్డ్ డ్రాపింగ్స్ అవుతుంది ఓన్లీ త్రీ దెర్ ఇస్ నో ఫోర్త్ సో కనుక అవ్యక్తము ఆకాశమును కూడా ఆత్మ ఆత్మచైతన్యము ఆకాశము కంటే సూక్ష్మము సూక్ష్మతరము అటువంటి ఆత్మ చైతన్యమే పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అంటే అర్థం అదే కాబట్టి అవ్యక్తమూర్తి నా మయా ఇదం సర్వం తతం అంటే వ్యాప్తం ఈ సర్వము ఈ సర్వము అంటే పృథ్వీ అప్ తేజ వాయు ఆకాశ అదే సర్వము ఈ సకల జగత్తు కూడా బ్రహ్మాండము కూడా నా చేత వ్యాపించబడి ఉన్నది ఇది చెప్తా చూడండి ఇప్పుడు ఒకసారి నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ మహాత్మా గాంధీ గారి డిజైన్ ఒకటి ఉంది పెద్ద డిజైన్ ఆ డిజైన్ దేంతో చేశారంటే సింగిల్ థ్రెడ్తో చేశారు సెల్ఫ్ డిజైన్ ఉంటారు చూడండి క్యాన్వాస్ మీద సెల్ఫ్ డిజైన్ సింగిల్ థ్రెడ్ ఆ థ్రెడ్ ముడి కూడా ఉంటుంది ఆ థ్రెడ్ అదే తానా అవుతుంది అదే బాణ అదే థ్రెడ్ మన వాళ్ళు స్వెటర్ అల్లుతారు ఎప్పుడైనా మీరు చూసారా స్వెటర్ అల్లుతూ ఉంటారు ఎప్పుడు అల్లుతూనే ఉంటారు ఇండియాలో ఈ మధ్య తగ్గినట్టుంది స్వెటర్ అలా కానీ ఎవరికి ఉంది యుఎస్లో అక్కడ ఇప్పటికూ ఉంది నేను ఇంకా నాకు కనపడుతూ ఉంటున్నాను వాళ్ళు స్వెటర్ అందుకు కనపడతారు విమానంలో వెళ్తూ ఉంటే స్వెటర్ వాళ్ళు ఇంకొకటి ఉంటారు ఈ లేడీస్ సో ఆ స్వెటర్ అంటే ఇంకా ఉండు ఉంటుంది ఉండ సింగిల్ థ్రెడ్ అది ఆ థ్రెడ్ ఇలా వెళ్ళాలి ఆ థ్రెడ్ అలా అల్లుతుంటే అల్లుతుంటే ముందు ఈ హ్యాండ్ వస్తుంది స్వెటర్ అల్లుతున్నప్పుడు ఏమొస్తుంది ముందు హ్యాండ్ వస్తుంది ఆ తర్వాత చెస్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ హ్యాండ్ వస్తుంది ఆ తర్వాత నెక్ వస్తుంది అదే థ్రెడ్ ఆ తర్వాత ఇది వస్తుంది సో దేవుడు మార్మిన సజాబ్ లేదు సో అలాగే ఆ థ్రెడ్ తోటి మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర ఆయన తలకాయ కలజోడు ముక్కు చిల్ కళ్ళు బాడీ ఆయన వస్త్రం అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ద్రెడ్ అది సెల్ఫ్ డిజైన్ అండ్ క్యాన్వాస్ పెద్ద డిజైన్ అనమాట అలా గోడకి పెట్టేది చాలా చక్కటి వర్క్ ఆర్ట్ చీస్ చిత్రం ఏమంటే ఇప్పుడు ఆ బొమ్మలో ఉన్న సర్వమును ఆ థ్రెడ్ వ్యాపించి ఉంటుంది థ్రెడ్ పెరిస్ మహాత్మా గాంధీ గారు అంటే ఆ థ్రెడ్ మహాత్మా గాంధీ గారు ఆ థ్రెడ్ ఆయన కళ్ళ ఆయన ముక్కు థ్రెడ్ ఆయన ఆయన సర్వము ఆ థ్రెడ్ ఆయన చుట్టూ ఏదో చెట్టు క్షేమ అవి ఉంటే అవి కూడా ఆ థ్రెడ్డే అన్నీ థ్రెడ్ నుంచే వచ్చాయి థ్రెడ్ ఎల్లే విలీనం అవుతాయి మీరు ఆ చిన్న ముదు ఉంటుంది ఆ ముడి కను గు ఇలా ఇలా లాగడం ప్రారంభిస్తే ముందు మహాత్మా గాంధీ కాళ్ళు ఆ బండిలోకి వెళ్ళిపోతాయి అలా చుడుతుంటే ఆయన నీస్ వెళ్ళిపోతాయి ఇంకా చుడుతుంటే ఆయన ధోతి వెళ్ళిపోతుంది ఇంకా చుడుతుంటే ఆయన అంగవస్త్రం వెళ్ళిపోతుంది ఛాతి వెళ్ళిపోతుంది ఇంకా చుడుతుంటే ఆయన మెడకాయ వెళ్ళిపోతుంది అంటారు ఇంకా చుడుతుంటే ఆయన ముక్కు కలజోలు వెళ్ళిపోతుంది శిరస్సు వెళ్ళిపోతుంది సర్వం విలీనం అవుతుంది సర్వం ఆ థ్రెడ్ నుంచే వచ్చింది సర్వం ఆ విలీనం అవుతుంది అంటే అర్థమైతే అక్కడ ఉన్న ఆ సీను జ్ఞానవనమో సీను ఆ సీన్లో మహాత్మా గాంధీ గారు ఇదంతా కూడా తానాబానా ఆ థ్రెడ్ యొక్క తానాబానా కథ నెరవేర్ కాదు లెఫ్ బింగ్ వెస్ట్ అంటారు సో తానాబాణ అదేవిధంగా ఈ జగత్తు ఇదంతా కూడా అవ్యక్తమూర్తి అయిన ఆ ఈశ్వరుని యొక్క తానాబాన ఇప్పుడు ఇది ఎలాగో చెప్తా ఇప్పుడు ఆ థ్రెడ్ ఆయన పాదములు అన్నారు అనుకోండి పాదములు అంటే ఏమిటి థ్రెడ్ే థ్రెడ్ పాదముల రూపంగా నిండింది తర్వాత ఉదరము గాంధీ గారి పొట్ట ఆ థ్రెడ్ ఉదరము రూపంగా ఉండము హెస్ట్ థ్రెడే హెస్ట్ హెడ్ థ్రెడ్ హెడ్ తానా బాణ థ్రెడ్ అదేవిధంగా ఈశ్వరుడే పృథివీ రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఏమిటి సత్ సత్ సద్రూపుడు అంటే హై ఈజినెస్ ఈజినెస్ ఈజినెస్ కంటికి కనపడుతుందా ఈజీనెస్ కంటికి కనపడదు ఈజినెస్ ఇప్పుడు ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవునా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజ్ లైట్ ఈజ్ ఫ్యాన్ ఈజ్ ఫ్లోర్ ఈస్ మైటీస్ యూఈ కొన్ని ఈజ్ అనుకోండి గ్రామర్ నుంచి ఎంత చేయడం ఐ ఈజ్ హీ ఈజ్ షీఈ్ ఎవ్రీంగ్ ఈజ్ ఈజ్ అయితే చిత్రం ఏంటంటే ఈ ఈజ్నెస్ కంటికి కనపడాలి ఆ ఈజినెస్ ని మీరు కనుక పరిచ్ఛిన్నం చేస్తే అంటే ఏమిటి ఆ ఈజినెస్ ని ఒక రూపానికి లిమిట్ చేసేయాలి చేసేస్తే అప్పుడు ప్రూఫ్ ఈజ్ ప్రూఫ్ అనే లిమిటేషన్ పెట్టేస్తే కంటికి కనపడుతుంది షీ ఈ Is. You is. I is. My is. And at the beginning, you will be able to do a parisheran. If you do a parisheran, you might be able to find the easiest way. You might find the easiest way. You might find the easiest way. You might find the easiest way. You might find the easiest way. But, easiest is something that you can feel. You can feel. గలరా ఈజీనెస్ ఇప్పుడు కళ్ళు మూసుకుని నా చుట్టూ ఆకాశము గలదు అని ఫీల్ అవుతారా వీతన్ ఫీల్ ఇప్పుడు కళ్ళు మూసుకుని నా ఎదుట మైకు గలదు అదెలా కుదురుతుంది కళ్ళు తెరిస్తే మైకు గలదు కానీ కళ్ళు తెరిస్తే మైకు గలదు నామరూపాలంటే రూపం కళ్ళు తెరవాలి కానీ కళ్ళు మూసుకునే ఇంద్రియాల సహకారం లేకుండగా మనస్సు యొక్క సంకల్పాలను కూడా మీరు డ్రాప్ చేసేసి జస్ట్ బి జస్ట్ బి డోంట్ థింక్ థింకింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంకల్పం కూడా ఒక చర్యనే ఒక యాక్షనే సూక్ష్మమైన క్రియ అది కూడా మానేసి జస్ట్ బి ఏం చేయొద్దు డోంట్ డూ ఎనీథింగ్ జస్ట్ బి అప్పుడు this may be a kind of you experience you have sir i is i am grammar or anything like that i is then you you imagine my foot does not take space it takes the sky you feel it you can see you can see The easiness of space all around us, That is because You are dealing this with an awkward moment But you can take the Maya and start your students Last day the reality is that The easiness, the being, 群也 stays at半 последuen ignore And only no limitations నామరూపాలని తగల్చని దాన్ని శుద్ధమైన అని అర్థం అటువంటి శుద్ధమైన ఈజినెస్ బియ్యంగ్ అది మీరు అనుభవానికి ఎలా వస్తుంది మీకు మీరు కళ్ళు మూసుకుని ఇంద్రియ సహకారం లేకుండా మనస్సుతో సంబంధం లేకుండా ఆ బియ్యంగ్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు ఎందువల్ల ఎందువల్ల తెలుసిన మీరే ఆ బియ్యంగు గమత అందుకోసమే మీకు అనుభవానికి వస్తుంది ప్రూఫ్ ఏంటి ఇంకా ప్రూఫ్ ఏ ఉండదు యూఆర్ ది ప్రూఫ్ ఇంకా వేరే ప్రూఫ్ ఏ ఆర్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ నీడ్ ప్రూఫ్ యూ డోంట్ నీడ్ ప్రూఫ్ యూఆర్ ది ప్రూఫ్ కాబట్టి మీ యొక్క మౌలిక స్వరూపము బిఎం అదే పరమాత్మ అందు గురించే తత్వమసి అని చురుతి చెప్పింది మౌలికంగా ఆ శుద్ధమైన సత్ మీరై ఉన్నారు మీరు తెలుసుకుంటే అదే ఆ ఈశ్వరుడు కూడా అదే ఆ సత్ అదే అన్నిటి ఎందు వ్యాపించింది సత్ మైక్ వ్యాపించింది ఎలాగా వ్యాపించి ఉంది ఎలాగా మైకి ఈస్ కదా ఫ్యాన్ ఎందు వ్యాపించి ప్రాణం లేని వాటి ఎందు అన్నిటి ఎందు వ్యాపించి ఉంది ఈజ్ ప్రాణము గలవాటి ఎందు వ్యాపించి ఉంది ఈజ్ షీ ఈజ్ హీఈ యుజ్ ఐ ఈ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఐ ఈస్ యూ ఈజ్ హీఈ్ ఈస్ ది కామన్ కామన్ రియాలిటీ ఈజ్ ఈజ్ ది తానా బానా ఓకే ఈజ్ నెస్ ఈజ్నెస్ మైకి ఈజ్ ఈజ్ నెస్ టేబుల్ ఈజ్ ఈజ్నెస్ హీ ఈజ్ ఈ అదే జగద్రూపంగా ప్రకటన ఈ ఈజ్నెస్ ఇక్కడ ఎలా అనుభవానికి వస్తుంది ఎలా దర్శనమిస్తుంది మైకిజ్ ఇక్కడ బుక్ ఈజ్ అక్కడ You is. is. I means, Everything is ఐ Anta ఎనర్జీ ఈస్నస్ అంతా Hindi lo హై ni ఈజ్నెస్ ని హై పనా అంటారు రామ సుధాసి మహారాజా చెప్పారు హై పనా lo satta. సత్తా సత్నెస్ సత్ Satta. తెలుగులో దీనికి ఉండడం అది ఈశ్వరుడు అది కంటికి కనపడేది కాదు అసత్ దీన్ని సద్విద్య అంటారు దీన్ని గురునానక్ మహాశేలు సత్ శ్రీ అకాల్ ఇప్పుడు సత్ అకాల్ కళాతీతం మైక్ అకాల్ కాదు సత్ అకాల్ మైకు పోతుంది సో ఆ సద్రూపంగా ఇంద్రియ గోచరముఖాన్ని సద్రూపంగా జగత్కంతకి అధిష్టానంగా తానాబానాగా ఈశ్వరుడే ఉన్నాడు సద్రూపంగా అలా కాకుండా ఈశ్వరుడు రాముడుగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు తానాబానా అవడు అయోధ్యలో ఉంటాడు ఒకవేళ అయోధ్యలో లేకుంటే అడవి మోస్ట్లీ అడవిలో ఉంటాడు రాముడు అంటే మోస్ట్లీ అడవిలో బాలకాండలో సగం అయోధ్యలో ఉంటాడు బాలకాండలో సగం అప్పుడు విశ్వామిత్రుడు వస్తాడు కదా అడవికి వెళ్ళిపోతాడు మళ్ళీ బ్రీఫ్గా ఒకసారి అటు మిథిలా నగరానికి అయోధ్యకి వచ్చేసి బ్రీఫ్గా మళ్ళీ అడవికి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా యుద్ధకాండ రామాయణం అయిపోయేప్పటికీ మళ్ళీ అడవి నుంచి వాపసు వస్తాడు రామాయణం లాస్ట్ సర్గలో అడవి నుంచి వాపసు వస్తాడు రామాయణంలో వెయ్యి సర్గలు ఉంటే తొమ్మిది వందల తొమ్మిదో వందలు కూడా కాదు రెండు వందల యాభై సందర్లు రాముడు అడవిలోనే ఉంటాడు కాబట్టి అయోధ్యలో ఉండేది అయోధ్యలో ఉంటే అడవిలో ఉండడు అడవిలో ఉంటే అయోధ్యలో ఉన్నాడు ఎందుకని వ్యక్తమూర్తి నా ఒక విశిష్టమైన మూర్తిగా ప్రకటమైనడు కనుక ఒక చోట ఫిక్స్ అయిపోతాడు కానీ అవ్యక్తమూర్తిగా మటుకు నిజమైన శ్రీరామచంద్ర పరబ్రహ్మణైన మహాంత శ్రీరాముడిగా వ్యక్తమై ఫిక్స్ అయి ఉంటాడు పరం బ్రహ్మగా అవ్యక్తంగా ఉంటాడు సర్వం వ్యాపకంగా ఉంటాడు మయా తపమిదము సర్వం దీన్ని ఇంకో దృష్టాంతం గోల్డ్ అండ్ జ్యువెలరీ జ్యువెలరీ షాప్ అంతా కూడా భిన్న భిన్నములైన ఆభరణాలు ఉంటాయి కానీ వాటి గోల్డ్ చెప్పచ్చు ఏమని చెప్పొచ్చు జగత్ అవ్యక్తమూర్తినా అని చెప్పచ్చు వాళ్ళు అక్కడ జగత్ అంటే అర్థం ఏంటి జ్యువెలరీ వరల్డ్ జగత్ అంటే వరల్డ్ అండి జ్యూవెలరీ వరల్డ్ ఇప్పుడు వస్త్ర ప్రపంచం విన్నారా ఇప్పుడు ఆభరణ ప్రపంచం ఆభరణ నేను అవ్యక్తమూర్తిని ఈ ఆభరణ ప్రపంచమునంతనూ కూడా నేను వ్యాపించి ఉన్నాను అని డ్ చెప్పంటే గోల్డ్ యొక్క రూపం ఏంటి ఏమీ లేదు గోల్డ్కి రూపం లేదు గోల్డ్ హ్యాజ్ నో షేప్ గోల్డ్ హ్యాజ్ నో ఫార్మ్ గోల్డ్ హ్యాజ్ నో ఫార్మ్ బిస్కట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్మ్స్ వైర్ ఈజ్ వన్ మోర్ ఫార్మ్ ఇంటెన్సికల్లీ గోల్డ్ హ్యాజ్ నో ఫార్మ్ వాటర్ హ్యాజ్ నో ఫార్మ్ వాటర్కి ఫార్మ్ ఏం లేదు ఇంటెన్సికలీ ఫార్మ్ ఏం లేదు తత్వాలకి షేప్ ఉండదు ఈ షేప్ అన్నది ఈ స్థూలమైన బుద్ధి స్థూలమైన బుద్ధి అంటే అర్థం ఏంటో చూసిన స్థూల స్థూలకాయుడు అంటే అర్థం ఏంటి ఫ్యాక్టీ ఫ్యాక్టీగా ఉన్నాడు అని అలాగే స్థూలమైన బుద్ధి అంటే బ్రెయిన్లో ఫ్యాక్ట్ డిపాజిట్స్ ఉన్నాయి అని అర్థం బ్రెయిన్లో ఫ్యాక్ట్ డిపాజిట్స్ ఉన్నవాడితే ఈ రూపము నా మౌనం పృథివీకి రుచినికి రూపంలో ఉందండి రూపం లేదు మట్టికి రూపమే ఉంది రూపం లేదు ఘటానికి రూపం తప్ప మట్టికి రూపం లేదు అప్పులకి రూపం లేదు అప్పు అంటే నీరు నీటికి రూపం లేదు ఏ పాత్ర లోపొస్తే ఆ రూపం వస్తుంది వచ్చినట్టు అగ్గిపిస్తుంది రూపం రాదు వచ్చినట్టు అగ్గిపీస్తుంది అగ్నికి రూపం లేదు ఆ కట్టిని బట్టి ఆ జ్వాలకి ఈ రూపం ఉంది ఆ తప్ప అగ్నికి రూపం వాయువుకి రూపం లేదు బెలూన్లో పెట్టారనుకోండి వాయువుని ఆ బెలూన్ షేప్ వచ్చినట్టు అనిపిస్తుంది ఆ బెలువును బెలువు రకరకాల రూపాలు చేస్తారు వాయువు ఆ రూపాన్ని పొందినట్టుగా భాషిస్తుంది వాయువుకి రూపం ఆకాశానికి రూపం లేదు రూపం లేదు మీకు రూపం లేదు అయ్యో మాకు రూపంలో లేకపోవడం ఏంటండి ఫోటో పెట్టుకు తిరుగుతున్నాం అంటే మీకు మీరు అలాగ పొరపాటు చేస్తారని డోంట్ డూ దాట్ స్టాప్ ఇట్ రెండు ఫోటో పెట్టుకుని తిరగదు నా దగ్గరకు బ్రహ్మచారి వచ్చి స్వామీజీ ఫోటో కావాలన్న ఫోటో ఏంటి పాఠం పట్టుకెళ్ళి పుస్తకం సీడీ పట్టుకెళ్ళి పాఠం విడు పుస్తకం చదువు అంతేగా ఫోటో ఏం చేసుకుంటాం అంటే ఫోటో అక్కడ ఎదురుకుండా పెట్టుకుంటారు డిస్ట్రాక్షన్ అయిపోతుంది కదా ఫోటో పెట్టుకుంటే ఇట్ బికమ్స్ అ డిస్ట్రాక్షన్ ఏదో ఫోటో చూసి దండం పెడతారు ఇప్పుడు శ్రీరాముడిని విగ్రహం పెట్టేసి పూజ చేసి చేయగలిగేసుకుంటాడు పూజ అయిపోయినట్లే ఏం చేస్తాడు చేయగలుగుతుంటాడు కదా శ్రీరాముడు విగ్రహం పెట్టేసి పూజ చేసేసేదంటే ఇంకా శ్రీరాముడు యొక్క ఆదర్శం పక్కకుపోయినట్టే చేయగలిగిస్తున్నాడు ఇంకే ఇంకా ఆదర్శం లేదండి శ్రీరాముడు పితృవాక్య పరిపాలన చేశాడు నువ్వు చేస్తున్నావా లేదా అంటే మళ్ళీ పితృవాక్య పరిపాలన అంటారు ఏమిటండి ఇప్పుడే కదా పూజ పూర్తి చేస్తా ఇన్నేమీ చేస్తా పూజ చేసి పితృవాక్య పరిపాలన కూడా చేసి చాలా సమస్య పూజ చేశామంటే పితృవాక్య పరిపాలన అనేది లేదు విగ్రహం పెట్టి పూజ చేశారంటే యువర్ డన్ విత్ ది గాడ్ అంటే నాకు యువర్ బిజె విత్ యువర్ వర్క్ అంటే పూజ చేయొద్దని నా అభిప్రాయం కాదు అలా వర్క్అవుట్ అలా వర్కౌట్ అవుతుందేమో చూసుకోండి అలా వర్కౌట్ కాకూడదు ఇట్ షుడ్ నాట్ బికమ్ ఐ డిస్ట్రాక్షన్ ఇప్పుడు స్వామిజీ ఫోటో పెట్టేశారనుకోండి పూర్తి స్వామి పెద్ద ఫోటో పెట్టేశారనుకోండి ఫోటో పెట్టేస్తే ఏం చేయాలి ఓ పుష్పం ఏదో పట్టుకురావాలి పట్టుకు అక్కడ పెట్టాలి తర్వాత ఇంకేం చేయాలి అగరబతి వెలిగించాలి ఇంకేం చేయాలి చందనం మాలు ఒకటి వేయాలి ఇంకేం చేయాలి ఎలక్ట్రిక్ దీపం ఒకటి పెట్టాలి ఏ ధోరణి తప్ప ఆయన రాసిన పుష్పం ఒకటి చదువుదా ఉన్నా దానికి ఫోటో పెట్టకుండా ఉంటే ఇంక ఇప్పుడు పూజ స్వామీజీని మీరు ఏ విధంగా హౌ యూ విల్ రిలేట్ నో ఫోటో హౌ విల్ యూ రిలేట్ ఆయన సీడీ క్యాసెట్ వినడము లేదా మెడిటేషన్ క్యాసెట్ పెట్టుకుని మెడిటేషన్ చేయడము లేదా ఆయన అసలు పుస్తకం కావడము ఏదో హోట చేయచ్చు కాబట్టి సో విగ్రహారాధన ఇట్ హ్యాజ్ ఎ పాజిటివ్ యాస్పెక్ట్ వీ షుడ్ కీప్ ఇట్ ఇట్ హాజ్ ఎ నెగిటివ్ యాస్పెక్ట్ వీ షుడ్ కీప్ ఇట్ అవేర్ కాబట్టి కాబట్టి మూర్తి గురించి రూపం గురించి అంత పెద్ద పట్టుదల పెట్టుకోకూడదు అవ్యక్తమూర్తి నాని ఆయన అంటున్నాడుగా అవ్యక్తమూర్తిన మయా కథం పృథివీ అప్పు తేజ వాయువు ఆకాశ వీటికి వేటికి కూడా రూపము లేదు వీటిలో రహస్యం ఉంది రూపం అంటే నాకేం వ్యతిరేకం కాదు రూపాన్ని వ్యతిరేకించాల్సింది ఏం లేదు ఎందుకో తెలిసిన రూపం మిథ్య మిథ్యనేటి వ్యతిరేకించిది నిత్యను వ్యతిరేకించిన అక్కర్లా అది నిత్యను తెలుసుకుంటే సరిపడుతున్నా రూపాన్ని వ్యతిరేకించక్కర్లా కానీ ఓ మాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా అవ్యక్తమూర్తి నామరూపములు ఏది గలదియో అది ఏ అని మీరు అనుకుంటూ ఉన్నంత వరకు మీకు సత్యం అనుభవానికి రాదు అది ఆ విషయం మీరు గుర్తించాలి నామరూపములే సత్యము అంటే చెప్పండి మీద ఫ్యాక్స్ డిపాజిట్స్ ఇది బ్రెయిన్ కాబట్టి సత్యం అనుభవానికి రాకపోయే డేంజర్ ఉంది కాబట్టి అవ్యక్తమూర్తి నా మయాతమిదం ఇప్పుడు దీంతో రహస్యం ఏంటంటే ఈశ్వరుడు అంత వ్యాపించి ఉన్నాడండి కానీ మనకి కానరాడింది కానీ మనకి కానరాడుగా ఇది ఎలా ఉందంటే ఒక శ్రేష్ఠీ ఉన్నాడు ఈ కథ నేను చెప్పాను అయినా మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రకరణం ఇలాగే ఉంటుంది తుడా మొదలు ఏమి ఉండదు ఎలా ఉంటుంది ఎప్పుడో పూర్తవుతుంది పూర్తయినప్పుడు పూర్తవుతుంది మీరు కంగారు పడకండి నన్ను కంగారు పెట్టకండి సో ఓ సేఫ్జీ ఒక ఆయన ఉన్నారు షాప్ ఓనర్ ఆయన కొంత బంగారం అవసరం జ్యువెలర్ షాప్ ఓనర్కి బంగారం అవసరం ఉంటుంది వాళ్ళు ద విత్ గోల్డ్ సో ఆయన కొడుకును పిలిచి అరే షాపుకు వెళ్ళి పత్తుల బంగారం తీసుకురా అన్నారు ఈ కొడుకు షాపుకు వెళ్ళి మళ్ళీ ఉత్తి చేతులతో వచ్చి బంగారం లేదు నాన్నగారు అని చెప్పాడు ఈ స్టోరీని వీళ్ళు జాగ్రత్తగా విన్నా కూడా మళ్ళీ ఇంకొస్తారు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఉపయోగకరమైన స్టోరీ అఖానది మహారాజ్ చెప్పాడు ఈ స్టోరీ సో వెళ్ళి వచ్చాడు బంగారం లేదు నాన్నగారు అన్నారు అంటే ఈ బంగారు పుట్టాడు ఇదేంటి షాప్లో బంగారం లేకపోవడం ఏంటి ఉన్నదంతా బంగారమే బంగారం వెళ్తాడు ఏంటి వీడు అని పరుగు పరుగుని వీటితో సహా పరుగు పడుకుని మళ్ళీ షాపుకి వెళ్తే అంత బంగారం అలాగే ఏదో బంగారం ఏదన్నా ఏమిటి రా అన్నారు అవును ఇది బంగారం అంటే మరి ఇది ఏమిటి రా అది ఎట్లస్ అదేవిటిరా అది ముక్కు పుడక అది కంకణము అది నూపురము ఇది ఓ్యానము వడ్డానము మరి బంగారం అనుకుంటుంది అని చెప్పాడు మన పరిస్థితి అలా ఉంది మన పరిస్థితి అది ఇదేమిటిది పృథివీ నువ్వు ఏమిటిగా పీల్చింది దిగిపెడుతున్నావు వాళ్ళు చూస్తున్నది ఏమిటిగా తేజస్సు తాగుతున్నదేమిటి అప్పులు ఇట్ల తిరుగుతున్నావు అదే అదేక్కడ ఆకాశము దేవుడేడి దేవుడు లేడు ఇక్కడెక్కడా లేడు కనపడ్డు కనపడ్డు కాబట్టి లేదు అనుకోవడం ఎందుకు ఉన్నాడనే అనుకున్నావు సమ్ కాంప్రమైజ్ అక్కడక్కడో ఉన్నాడు సెవెన్ అప్ింగ్ పోండ్ అన్నాడు సాంగ్ రామతీర్థం అన్నారన్నమాట హీజ్ ఇన్ ది క్లౌడ్స్ వైకుంఠం ఎప్పుడు మీరు సినిమా చూసారా వైకుంఠం ఎక్కడ ఉంటుంది క్లౌడ్స్ లో ఉంటుంది క్లౌడ్స్ లో ఉంటే ఏమిటవుతుంది రొంబ ముక్కు దెబ్బ పడుతుంది క్లౌడ్స్ లో ఉన్నవారికి రొంబ కొడుతుంది క్యాచింగ్ కోల్డ్ హీజ్ ఇన్ ది క్లౌడ్స్ క్యాచింగ్ కోల్డ్ అనే రామతీర్థ కాబట్టి ఎక్కడ ప్రారంభండి ఇప్పుడు వాడు ఆ శక్తిని కొడుక్కి వాడికి బంగారం కనపడకుండా ఏది చేసింది బంగారమే ఉందండి అంతటా ఉన్నది బంగారమే నిజానికి బంగారం తప్ప ఏదీ లేనేలేదు కానీ వాడికి కనపడలేదు ఇవి కనపడలేదు వాడికి బంగారం కనపడకుండా ఏం చేసింది అజ్ఞానం అందుకే మాయా అనిపే మాయా అన్న విద్య అన్నా ఒకటే కాబట్టి ఆ మాయ మన బుద్ధిని కప్పివేసి మనకి ఈశ్వరుడు కనపడకుండగా చేస్తోంది మనం కొంచెం తెలుసుకుని ఈశ్వరుణ్ణి సర్వమునందు దర్శించటం అభ్యసించగలను మయా తత మిదం సర్వం జగద వ్యక్తము విన ఇక్కడ ఇక్కడ సమస్య ఏమిటంటే ఎక్కడో ఉన్న ఈశ్వరుణ్ణి వెతికి అది కాదు సమస్య ఇక్కడ ఇక్కడ సమస్య ఏమిటంటే అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి గుర్తించడం సమస్య ఇది ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ రికగ్నైజింగ్ ఇది నాట్ ది ప్రాబ్లం ఆఫ్ సెర్చింగ్ కాబట్టి సో నాన్ అవైలబిలిటీ ప్రాబ్లం కాదు ఈశ్వరుడు చుట్టుముట్టు లేడు ఆయన ఎక్కడో ఉన్నాడు దొరకడానికి కష్టంగా ఉంది ఎక్కడో ఉన్నాడు అన్నది కాదు ప్రాబ్లం ఇప్పుడు మీరు ఎవరన్నా ఈ విఐపిఎల్ని చూడడానికి వెళ్ళారనుకోండి చాలా కష్టపడాలి ఇప్పుడు సపోజ్ ఏదైనా పెద్ద స్టార్ ఎవరిలో ఉంటారు కదండి స్టార్స్ ఏదైనా ఎగ్జాంపుల్ సమ్ ఎగ్జాంపుల్ యూటంటే ఆ స్టార్ని చూడాలంటే బాంబేలో ఉంటారు ఆ స్టార్ రైలిక్కి బాంబే వెళ్ళాలి బాంబే వెళితే ఏమిటవుతుందో తెలుసినా అక్కడ ఆ స్టార్ బంగాళాన్ని వెతికి పట్టుకోండి ఎక్కడికంటే ఎక్కడో ఉంటుంది సంపోర్ట్ లొకాలిటీలో ఉంటుంది అక్కడికి వెళ్ళాలి ఆ బంగాళా దగ్గర గోర్ఖ కాపలా ఉంటాయి ఆ బయట ఉండాలి మీలాగా ఆయన దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇంకో వెయ్యి ఉంటారు ఆ వెయ్యి ఒకడు రూడు అప్పుడు అట్ గివెన్ టైం ఆయన బాల్కనీ మీదకి వస్తాడు గేటు దగ్గర రాడు బాల్కనీ మీదకి వస్తాడు మీరు అలా ఆయన అలా వేరు చేస్తాడు గండం పెట్టాలి ఆయన అలాగే దేవుడు అలాగనా ఇజ్ ఇట్ లైక్ దాట్ తర్వాత దేవుడు దర్శనం దర్శనం ఇవ్వడానికి అప్పుడు ఫోర్ ఆర్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఫైవ్ టైర్ సిస్టమ్ ఉంటుంది దేవుడికి నియరెస్ట్ టైర్ ఒకటి ఉంటుంది కొంచెం అంటే బీవీఐటీలు కూర్చుంటారు ఆ టైర్లో కొంచెం దూరంగా ఒక టైర్ ఉంటుంది దాంట్లో విఐటిని కూర్చుంటారు దాని వెనకాల ఇంకో టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకో త్రీ టైర్స్ ఉంటాయి దాంట్లో అంతా కూడా జనరల్ పబ్లిక్ కూర్చుంటారు ఇప్పుడు మీరు వివీఐపీ టైర్లోకి వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు ఆ టైర్లో చాలా క్లోజ్ దేవుడికి బాగా కావాల్సిన వాళ్ళు నాన్నమా బావబరిది అలాంటి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరో ఆ టైర్లో ఉంటారు Where Urbana Tapas suggests that V8 we have no chance, you have to take your chance. Like I put it, you have to remain only three, four, five hours. Is it like that? Is the nyanthar is non-evilability. Is it the problem of non-evilability of Ishwara? No. Ishwara is everywhere, in and out. Then what is the problem? It is the problem of non-recognition. Why? Maya. All the Maya is all about it. We are going to show the Sūkṣmāya chapter. Now, we will show one's yavati. We will show the sthri. Sthri is being shown in the world. Na bhariya is being shown in the world. Sthri is shown in the world. You will show the sthri. You will show the sthri. But the sthri is shown in the world. ఇంకొక యువతిని లేడీని చూస్తాడు మళ్ళీ స్త్రీని చూడడు ద తల్లి దేర్ ఫార్ ఎవ్రీ టైం మిస్సెస్ ద స్త్రీ పురుష ఆల్సో ఎవ్రీ ఒక నామరూపాన్ని ఎప్పుడైతే ఇంపోజ్ చేసాడో ఆ మిస్ అయిపోతుంది ఇప్పుడు సోదరి అన్నప్పుడు స్త్రీయే తల్లి అన్నప్పుడు స్త్రీయే భార్య అన్నప్పుడు స్త్రీయే బట్ astreamly it is the common reality of 50% of this humanity kadhe chodadu adi chodadu danni ee muguru yandu chodadu ee muguru yandu taanu superimpose chesina naamaroopalane chustadu this is how the mind works ee ratanga akkada unnadi okatai the dani meedhi meeru oka naamaroopaloni superimpose chesi అక్కడ ఉన్నది మిస్ అయిపోయి మీరు ప్రాజెక్ట్ చేసిన దాన్నే చూడడం పేరే అవిద్య అదే అవిద్య లేక మాయా ఇప్పుడు ఈ సేటిజీ కొడుకు జ్యువెలర్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్నది చూడడం ఆ ఉన్నదాని మీద తాము ఏది ప్రాజెక్ట్ చేస్తాడో అదే చూస్తాడు నెక్లెస్ ప్రాజెక్ట్కి వస్తాడు నెక్లెస్ అంటే ఏమిటండి నెక్ సంబంధం కలిగి అవుతుంది కదా నెక్లెస్ బంగారానికి నెక్తో సంబంధం ఏంటండి ఏమన్నా ఉందా సంబంధం బంగారానికి అది నోబుల్ మెటల్ పే యూ సింబల్ వ్యాలెన్సీ వన్ ఏదో ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఉంది దానికి నువ్వు నెక్కి సంబంధం ఏంటంటే ఏమన్నా సంబంధం ఉందా ఏమీ లేదు వీడు దాని ఎందు ఆ నెక్ లేస్ సూపర్ ఇంపోజ్ చేసి అది చూడ్డానికి అలవాటు పని ఉంటాడు లేదు అదేవిధంగా మనము మిత్రుడు శత్రువు నావాళ్ళు పరాయి ఇలాంటి భేదబుద్ధితోటి భేదబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నామరూపాలని అజ్ఞానాన్ని బట్టి వచ్చింది ఈ భేదబుద్ధితోటి మనం ఎంతవరకు చూస్తూ ఉంటామో అంతవరకు మనకి దేవుడు కనపడదు సో ఇదొక దృష్టి